స్తోత్రం ప్రభావ నేనసింహ ప్రభావి ఈ మధ్యకాల సమయమైన దేవాయసింహ ప్రభామ నేను గణపర్చ భాగ్యం దయచేసిన దాన్ని బట్టి మరణించాడు దేవాకాని దేవాయసింహ ప్రభు సజలెక్కలోంచి దేవాయసింహప్రభ మీకు ఆత్మీయ రూపకంగా దేవ మమ్మల్ని జీవించి చేసిన నీకు వందన స్తోత్రాలు దేవాయసింహప్రభ బైబుల్ ఉన్న ప్రతి ఒక్క మార్గం మేము దేవ జ్ఞానాన్ని ఇచ్చి దేవ పరిశుధాల చేత మమ్మల్ని నడిపించాడు ఆది నుంచి అంతవరకు మీరే ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మరం మీరే మెండుగా ఉండండి మా ప్రభు మీకు అస్తం మా పైన కుమరించిన వాక్యంలో మీరే తోడైనాడు మా ప్రభావా ప్రత్యేక అంశంలో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నాయి సిగ్రెట్స్ పెడ వేడుకూర్చడం తండ్రి ఆమెన్ ఆమెన్ అన్నా అమ్మేనన్నా నీ నిందుకని నీ సొత్తుగా మారి ఏసయ్యా రక్తముచే కడుగబడినందునా నే ఎందుకని నీ సొత్తుగా మారి తిని ఏసైయానీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో ర్షించెను నా రుదయసీమానాది ప్రణాళి కలో అర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదు ముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తుదు ముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో పొందుకోరి నీ స్నేహితుడానైతిని ఆహ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యానీ రక్తముచే కడుగబడినందునా నీ శ్రమలలో పాలుటేనా దర్శనమాయనే నాతనువంతు నా శ్రమలు సహించి నీ వారసుడానైతిని నీ శ్రమలలో పాలుటేనా దర్శనమాయనే నీ నాతనువంతున్నా శ్రమలు సహించి నీ వారసుడానైతిని దన్యతా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ ఎందుకని నీ సొత్తుగా మరి తినీ ఏ సయ్యాని రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సీమా నీ నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీలో నేనుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభావమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత నాధత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీ ఎందుకని నీ సొత్తుగా మారితిని తిని ఏసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున హలో రియా థ్యాంక్ యూ సోరాజ్ ప్రెసిడెంట్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి కొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దబ్గొనుచున్నది నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువ కుమార్ నాయ చేసిన మేలను నీవు మరువ కుమార్ నా ప్రాణమా నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండ నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండ పైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడితు ప్రభు నే వెంబడింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమాన్ నా చేసిన మేలను నీవు మరువ కుమార్ అంధకారపు లోయలలో నేను నడచి తిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపులోయలలో నేను నడచితిని తిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపతీవీ కంటి పాపగ నీవు నన్ను కాచితీ కంటి పాపగ నీవు నన్ను కాచితీ కన్న తండ్రి నీవని నిన్ను కొలచదను ఇలాలో నిన్ను కొలచను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా నీరు ఆత్మతో నిండుగా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 నేనెట్లో మరతు ప్రభు నీవు చేసిన మేలను నేనెట్లో మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలాలో జీవింతును నే ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమార్ నాయసు చేసిన మేలను నీవు మరువకుమార్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 ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ నా ప్రాణమా నా సమస్తమా అల్లె ప్రైజ్ లాడరు స్వరాజన్న థ్యాంక్ ప్రైజ్ రానక్క అందరికీ మనం వాక్యంలోకి వెళ్దాము ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన వాక్యమే దేవునికి వందనా స్తోత్రాలు చిన్నప్పట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరంగా దేవాయసింహపురవ నీకి వందనా స్తోత్రాలు దేవా దేవా మహప్రవ ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడిన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా దేవాయసింహపురవ దేవ మా ప్రభా మా హృదయంను శుద్ధి చేసుకొని దేవాయస మా ప్రచుటకు సాయం చేయండి మా ప్రభ దేవాయసు మరొకసారి ధ్యానం సాయం చేయండి మా ప్రభ పరిశుద్ధాంశాత నింపబడి దేవాయస ప్రతి ఒక్క ఎవరిని నాటబడి దేవాక్యం దేవ ఫలించలాగా సాయం చేయండి మా ప్రభా ఇంకేనా అష్టం చేత కుమ్మరించి దేవా సాయం చేస్తారు అని త్వరగా రాకపోతే నేసి గ్రీస్ పెడ వేడికొచ్చున్నాం తండ్రి ఆమెన్ మనం వచ్చేసి మత్త వార్త అనా సౌండ్ ఓకే నా వినిపిస్తుందా మత్తైసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం చూసాం బ్రదర్ ఎవరైనా తీసుకుంటే చదవండి మతైసు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు హాలేలు ఇక్కడ ఏమంటుండు హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఐదే అర్థాయం ఇక్కడ మనకు ధన్యతలు చెప్పిండు ఏసు సో ప్రతి ఒక్క ధన్యత ఒక్కో దానికి ఒక దానికి సూచన ఇస్తుంది హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచేదరు మనకు హృదయ శుద్ధి హృదయం శుద్ధి చేసుకోవాలో దేని ద్వారా మనకు శుద్ధి అవుతుంది సో మనం ఏ విషయాలలో ఏ నానా విధమైనటువంటి విచారణలో మనము పడిపోతున్నాం పనిలో పడి పనిలో ప్రతి ఒక్క దాంట్లో మనము వివిధమైన దాని కార్యంలో ఉండి మనము హృదయంలో శుద్ధి చేసుకుంటలేం ప్రతి ఒక్క నీచ ప్రతి ఒక్క పాపపు క్రియలు మన తట్టు ఉన్నాయి ఆయనను మనము హృదయం శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు సో ఇక్కడ ఏం చెప్తుండంటే ఇక్కడ ఏం చెప్తుండంటే బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ హార్ట్ ఫర్ ది షెల్ సి గాడ్ అంటే బ్లెస్డ్ అర్థ ప్యూరిన్ హార్ట్ అంటే హృదయము శుద్ధి చేసుకోవాల మనము ఎలా శుద్ధి చేసుకోవాలనేది ఇక్కడ మనము చూద్దాం చూస్తే ఇక్కడ మనకి ఇంకొక వచనం చూస్తే వచ్చేసి ఫస్ట్ జాన్ త్రీ ట్వంటీ ఒకటో వ్యవహారం అధ్యాయం ఇరవై వచనం చూస్తే ఇక్కడ ప్రియులార మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం కనుక మనం ఏమీ అడిగాను అది ఆయన మన ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారైన ఏసుక్రీష్ నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపాలను ఆయన ఆజ్ఞన గాయకున్నవాడు ఆయన ఎందు నిలిచి ఉండను ఆయన వాని ఎందు నిలిచి ఉండను ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడు ఇక్కడ ఏమంటుండంటే మన హృదయం ఎందు దోష ఆరోపణ హృదయంలా ఎటువంటి దోషము ఎటువంటి ఎవరి కక్ష ఎవరి ద్వేషము ఎవరి కోపము ఎవరి ఏది లేకుండా సమాధానం పరిచి మనం సమాధానంతో ఉంటే హృదయంలో మనము ఆయనను ఆజ్ఞలను గాయకుంటాము దేవుని యుదట ధైర్యం గల వారం అగుదాం అనమాట హృదయంలో ఏం లేకపోతే మనము దేవుని ఎదుట మనము ఏమైతాము ధైర్యం గలం వారంగా అగుదాము దేవుని యుద్ధ ఉంది ఉంటాం మనం మరియు మన ఆయన ఆజ్ఞలను గాయ మనం ఆయన ఆజ్ఞలను మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చింది మనకు దేవుడు ఆ రెండు ఆజ్ఞలను గయకొనచు మనం ఏం చేయాలి ఆయన దృష్టికి ఇష్టమైన చేయాలి దృష్టికి ఏమేమి ఇష్టమైనయో అవి మనము ఈ రోజు చేయాలి దృష్టికి ఆయన దృష్టికి ఏమేమి ఇష్టము సో ప్రార్థన వాక్యము పరిచర్య సేవ చేయాలి సో బాప్తిసం ప్రతి ఒక్కరిని దేవుని తట్టు తిరగనియాలి ప్రతి ఒక్కరిని సమాధాన పరచాలి ప్రతి ఒక్కరిని హృదయంలో ఎటువంటి కలవశం లేకుండా దేవుని ఎందు సర్వసత్యంలో ప్రతి ఒక్కరిని నడిపియాలి సో అది ఈ రోజు ఇచ్చిన టాస్క్ దేవుడు సో ఆ ఇచ్చిన టాస్క్ మనం వదిలేసి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఆ ఇచ్చిన టాస్క్ తీసేసి మనం ప్రతి ఒక్కరితో మనము ఇబ్బందులో పాలవుతున్నాం ప్రతి ఒక్కరితో కొట్లాటకి వెళ్తున్నాం ప్రతి ఒక్కరితో సమాధానం లేకుండా ఉంటున్నాం ప్రతి ఒక్కరితో మనము హృదయ ఆలోచనలు పోతున్నాయి అనమాట ఐకిక విచారంలో వెళ్ళిపోతున్నాం మనము మనము అజ్ఞానం వల్లే ఉంటున్నాం మనం ఈరోజు జ్ఞానం వల్లే కాక అజ్ఞానం వల్లే మనం జీవిస్తున్నాం ఈరోజు సో మన జ్ఞానుల కావాలంటే మన హృదయం శుద్ధి పరచుకోవాలి అప్పుడు మనము దేవుణ్ణి చూస్తున్నాం అనమాట సో మన హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా హృదయంను మనము తీసేయాలి మనము ఇంతకుముందు ఒకటి ఒకటి పుస్తకం వస్తుండే బ్రదర్ అందరికీ నేను చిన్న ఉన్నప్పుడు వినయవా క్లాస్ ప్రసాద హృదయం అని ఉంటుండే ఆ హృదయంలో ఇట్లా రౌండ్ దిల్షేప్ వేసి అక్కడ ఏమంటుండే అన్ని వస్తుండే పాము తేలు ప్రతి ఒక్కటి వచ్చి దాంట్లో నివసిస్తుండే ఆయన ఎప్పుడెప్పుడు నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ అట్లా మనం తీసి చదువుతుంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి బాయనస్ అవుతుండే దాంట్లోకి ప్రతి ఒక్క జంతువు ఉంటుండే దాంట్లో లాస్ట్కు యేసు వచ్చి నిండా ఉంటుండే అనమాట ప్రసాద్ హృదయం అనే ఒక బుక్ అది చేసిరు ఎవరు పబ్లిష్ చేసిరు ఆ బుక్కులా నిన్న చూసే ఈ హృదయంలో ఇట్లా ఉంటాయి అని నేను అప్పుడు గ్రహించిన నేను ఆ చిన్న ఉన్నప్పుడు గ్రహించి ప్రతి ఒక్క ఇట్లా ఉంటుంది అని మా డాడీ కూడా చెప్తుండే ఇట్లా ఉంటుంది పాపం చేస్తే ఇట్లా ఉంటారు మా ఆదా మావలు ఉంటుండే పాము ఉంటుండే తేలు ఉంటుండే అన్ని ఉంటుండే సో ఎట్లా ఆయన బైబుల్ చదివి ఎట్లా ఎదుగుతుంటే లాస్ట్ పేజీ వరకు ఆయన ఫుల్ ఈసు ప్రభుత్వం నిండి ఉంటుండే సో అది చాలా ఇష్ట ఇష్టమైంది నాకు సో అట్లా ఏంటంటే మనం ఎవ్రీ టైం మనము దృష్టిని మనకు సాంగత్యం చేయకుండా దేవుని యొక్క హృదయంలో ఉండాలంటే మనం దేవుని యొక్క నింపుకోవాలి దేవుని మనము నింపుకొని మనము ముందుకు సాగాలి ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ ఆదామవ ఉన్నప్పుడు మనం చూస్తే ఆది కాండము అధ్యాయము దేవుడు ఏంటంటే నరలని హృదయంని పరీక్షించిండు పరీక్షించి వాళ్ళని ఎట్లా చేసిండు దేవుడు నరుని సృజించినందుకు దేవుడే పశ్చాత్తాపడ్డాడు ఇక్కడ నరని హృదయము అంత కఠినమైన ఉన్నది ఇక్కడ ఆది కాండము ఆరు అధ్యాయము ఐదు ఆరు చూస్తే ఇక్కడ నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయో కేవలం చెడ్డదనియో ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకున్నాను హాలలు ఇక్కడ ఏం చేస్తుందంటే దేవుడు ఈ రోజు నేను సృజించినందుకు దేవుడు ఆయన తన హృదయంలో నేను నొచ్చుకుంటున్నావు ఈ బ్రదర్ ని ఈ సిస్టర్ ని నేను ఎందుకు సృజించాను దేవా అని చేసే పాపంలో కొరకు దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నా ఈరోజు సో మనం ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఈరోజు దేవుని తోటి మనం ఎవ్రీ టైం దేవుళ్ళో ఉన్నందుకు దేవుణ్ణిలో ఉన్నట్టే ఉంటున్నాం కానీ మనము మనం ఎక్కడెక్కడో వెళ్తున్నాం మన ఐగిక విచారాలు మన ఫ్యామిలీ మన జాబ్స్ సో మనం మాట్లాడే విధానము ప్రతి ఒక్కటి దేవుడు కొలుస్తుంది మనకి ఈ సో ఇక్కడ ఏంటంటే అక్కడ నఫ్తీలు వాళ్ళు కుమారులను కుమార్తెలను పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు నరులను సృష్టించినందుకు ఆయన ఒక్కడే సంతాప అంటే ప్రతి ఒక్కరు చనిపోతే వాళ్ళు సంతాప సంతాప దినం అంటారు చనిపోయినందుకు సో అక్కడ నరుని సృష్టించినందుకు ఎహోవా దేవుడు అక్కడ సంతాప బొందిండు అక్కడి నుంచి వస్తుంది మన వైఖరి అక్కడి నుంచి నరుడు ప్రతి ఒక్క విధంలో ప్రతి ఒక్క దాంట్లో దృష్టిని ఆలోచన చెప్పు నడుచుకొని పాపల మార్గం నిలుస్తుంటూ అట్లా ఎల్లుతుండు సో ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నొచ్చుకుంటుడు నీ యొక్క ప్రవర్తన నీ యొక్క ఉండే విధానం బట్టి దేవుడు ఈరోజు ఎట్లా నొచ్చుకుంటుండ లేకుంటే దేవుడు సంతోషిస్తుండ సో మనం మనం పరీక్షించుకుందాం హృదయంలో మనం ఏ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాము లోకంలో తిరిగినప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు సో ఐదేళ్ళు ఒక్కొక్క లెక్క ఉండవు మనకి సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం దేవుని చెంత చేరుతున్నాం ఏ విధంగా మనము దేవుని తోటి తిరుగుతున్నాం ఏ విధంగా మనం సమాధానం ఇస్తున్నాం ఏ విధంగా మనము దేవునికి హృదయా అనుసారుడుగా ఉంటున్నామా మనము ఇక్కడ ఏం చెప్తుండే అప్పటి నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ నుంచి మనకు దేవుడు మనల్ని ఇక్కడ దేవుడు నరుణ్ ఎందుకు పుట్టించిన అన్నట్టు మనకి ఇక్కడ సో మనం ఈరోజు ఎందుకు జీవిస్తున్నాము దేవుడు యొక్క కృప మన చేతిలో ఉంది దేవుని యొక్క ప్రతి ఒక్క ఈవులు మనకి సో దేవుని ఈవులను దేవుని కొరకు వాడుతున్నామా దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క హృదయము దేవుని యొక్క ప్రతి ఒక్కటి దేవుని ఇచ్చింది సో ఈరోజు దేవుని ఇచ్చినందుకు దేవుని అందు మనము పరిశుద్ధులుగా ఉండి హృదయం శుద్ధి చేసుకొని మనము జీవిస్తున్నామా అప్పుడు మనం ఏం చేస్తాం దేవుని చూచేద్దరు సో మనం హృదయ శుద్ధి గలవారైతే మనము దేవుని చూచేద్దాము సో ఈ రోజు మన హృదయం అనేది ప్రతి ఒక్క విధమైనటువంటి దుష్టక్రియలతో నిండి ఉన్నది మనం విచారాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి హృదయంలో మనకు ఏంటంటే యాజ్ పర్ యూజువల్ లోకంలో వెళ్ళినప్పుడు లోకంలో ప్రతి ఒక్క విధమైనటువంటి దుష్టక్రియలు మన మీద పడినప్పుడు మనము ఇట్లా అక్కడ దిక్కు మనము ఒగ్గనికి మనము ఆస్కారం ఉంటది సో ఇక్కడ ఏంటంటే అక్కడి దిక్కు ఒగ్గకుండా దేవుని తట్టు తిరిగితే మనకు ప్రతి ఒక్క పరులో ఒక రాజ్యము ఆయన యొక్క ప్రతి ఒక్కటి కవచము వేసుకొని మనం వెళ్ళినప్పుడు సో ప్రతి ఒక్క దాంట్లో మనము విజయం పొందుతాం దేవుని యొక్క చిత్త వెళ్తే సో ఇక్కడ మనం లోకంలో ఉన్నట్టు మనం జీవిస్తే మనం ప్రతి ఒక్క దాంట్లో మనము నష్టపోతాం అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనం ఇంకొక వచ్చినం చూసుకుంటే మనకి ఇక్కడ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఎఫ్ఏసి ఐదు పంతొమ్మిది ఇక్కడ చూసుకుంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించొచ్చు మీరు హృదయంలో ప్రభుని గుడిచి పాడచ్చు కీర్తించొచ్చు అంటే మనం దేవుని తట తిరగాలంటే మనము ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించొచ్చు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభుని గురించి మనము పాడాలన్నమాట ప్రతి ఒక్కటి విషయంలో మనము ఈరోజు ఉంటున్నామంటే దేవుని యొక్క కీర్తనలు పాడొచ్చు దేవుని యొక్క స్థుతించొచ్చు మన హృదయంలో ఒక్కరున్నా పర్వాలేదు దేవుని కీర్తించు పాడచ్చు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క జాబ్ లో మనం వెళ్ళి చుండగా దేవుని స్థితించు వస్తున్నామంటే మనం ప్రతి ఒక్క గమ్యం మనము ఈజీగా చేరుతాం ఎటువంటి సాతన్గాడు ఎటువంటి అడ్డం వచ్చినాడో దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కటి లాయమైపోతుంది సో మనం హృదయంలో ఫస్ట్ సక్కా చేసుకోవాలి హృదయం అనేది మనము సక్కా చేసుకుంటే ప్రతి ఒక్క విషయంలో మన మైండ్ అనేది ప్రతి ఒక్కటి మనకు మనకు ఆధీనంలో ఉంటది మన హృదయం శుద్ధికలవరమై ఉంటే మనము దేవుని చూచేద్దాం అనమాట ఇంకా ఒక వచనం చూసుకుంటే మనం ఇక్కడ ఎత్రిక పదమూడు తొమ్మిది నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థం బట్టిగాక కృప బట్టియే ఫు స్థిరపరుచుకునటం మంచిది భోజనం బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగదు మనకు బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు వేటి రక్త పాప పరిహారము పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తీయబడును ఆ జంతువు కుల కలేబరములు శిబిరంలు వెలుపట దహింపబడును కావున ఈసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచకై గనివి వెలుపట్ట శ్రమ పొందను ఇక్కడ ఏం చెప్తుండంటే తిను పదార్థాల గురించి చెప్తుండు మన హృదయం ఎలా ఉంది మన హృదయము ఏం చేస్తున్నాం మనము విధమైన అన్య బోధల చేత ఎటువంటి బోధల చేత మనము శోధింపబడుతున్నాం నానా విధమైన అన్య బోధలు ప్రతి ఒక్క విధమైనటువంటి అన్ని యొక్క బోధలు మనం విన్నప్పుడు మనం ఏం త్రిప్పబడుతున్నాం అక్కడు ఇటు తిప్పబడుతున్నాం అక్కడ పోతలేం ఇక్కడ పోతలేము మధ్యలో ఉంటున్నాం సో అక్కడ వెళ్ళాలా అని మనము ఆలోచిస్తున్నాం నానా విధమైన అన్య బోధల చేత అంటే వేరే వాళ్ళు మనకి మోటివేట్ చేస్తున్నారు ఇక్కడ రా బ్రదర్ అక్కడ రా బ్రదర్ అని సో దానివల్ల మనము దేవుని తట్టు తిరగడము మానేస్తున్నాం అనమాట సో మన హృదయం మంచిగా ఒకవేళ ఒక్క ఒక్క దగ్గ ఒక్క దగ్గర ఉన్నదనుకో మనం దేవుని తట తిరగడానికి ఆస్కారం ఉంటది సో ఒకవేళ మనం వాళ్ళు మోటివేట్ చేసిరనుకో వేరే వాళ్ళు మనల్ని అదేంటి వాళ్ళు పొల్యూట్ చేసిరనుకో మనం అక్కడ వెళ్ళడానికి ఆస్కారం ఉంటది అన్య బోధలు చెప్పిరనుకో మనము వినాలి వదిలేయాలి సో దేవుని యొక్క కరెక్ట్ బోధ ఏదో మనము తెలుసుకోవాలి పరిశోధించాలి అక్కడ పౌల భక్తుడు చెప్పినప్పుడు ప్రతి ఒక్క సంఘంలో వారు పరిశీలించం ఆయన చెప్పేది కరెక్టా లేదా అని వాళ్ళు మరొకసారి వాళ్ళు చూసుకున్నారు చూసుకొని బైబుల్ చదివేరు ఆయన చెప్పేది కరెక్టా లేదా అని వాళ్ళు చూసుకున్నారు చూసుకొని ఆయనకు చెప్పారు అనమాట సో ఆయన చెప్పేది కరెక్టే అని అప్పుడు గ్రహించరు మనము వేరే వాళ్ళు చెప్తే వినడం వినడం గాక మనం గ్రహించాలి గ్రహించి దీంట్లో ఎంత సత్యం ఉంది ప్రభువా ఇది దీంట్లో ఈ హృదయం అనే ఈ వాక్యంలో మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం మనము ప్రతి ఒక్క అన్యజనుడు మనల్ని త్రిప్పికి చూస్తుండు ఈరోజు ప్రతి ఒక్క అన్యజనుడు వాళ్ళ మతంలో కలుపునికి చూస్తుండు సో మనం ఏంటంటే దేవుని తర తిరగాలంటే ప్రతి ఒక్క దాన్ని మనము వదిలేయాలి ఇంత మట్టుకు కరెక్ట్ దేవ ఇంత మట్టుకు మనం ఆలోచించి దేవుని యొక్క హృదయానుసారంగా మనము వెళ్ళటకు ఇంకా ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఏమంటుండంటే ఇంకా కృపను బట్టి హృదయంను స్థిరపరుచుకుంటా మంచిది ఆయన కృపను బట్టి భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టి మనము స్థిరపరచుకోవాలి భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనం కలగదు అక్కడ భోజనం పెడుతు మనం అక్కడ పోతాం అంటే అది భోజనం కోసం కాదు మనము సో ఆయన కృపను బట్టి మనము అక్కడ వెళ్ళాలి ఆయన యొక్క చిత్తానుసారం బట్టి మనము అక్కడ వెళ్ళి ప్రతి హృదయంను మనము ప్రతి ఒక్క దాన్ని మనము సరి చేసుకోవాలి సరి చేసుకొని ముందుకు సాగే భాగ్యము మనకు దేవుడిస్తాడు ఇంకొక వాక్యం చూస్తే యాకబుసు వాడతటి ఇరవై ఆరు జేమ్స్ వన్ ట్వంటీ నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయంను మూసపరుచుకొని భక్తి గలవాడనని అనుకునే ఏడలా వానికి భక్తి పెడదామే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే ఎవడైనాను ఎవడైనాను ఇక్కడ ఎవడైనాను ప్రతి ఒక్కరి గురించి చెప్తుండు ఇక్కడ ఏసు ప్రభు పౌలు భక్తులు రాస్తుండు అక్కడ సంఘంలో ఇక్కడ యాకూబ్ రాస్తుండు ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకునక నోటికి కళ్ళెం అంటే ప్రతి ఒక్కరు నానా విధమైన భాషలు మాట్లాడతారు నానా విధమైన ప్రతి ఒక్క విధమైన భాషలు మాట్లాడతారు ప్రతి ఒక్కరు తిట్లు తిడతారు ప్రతి ఒక్కరిని శపిస్తుంటారు సో అటువంటి వారికి నోటికి కళ్ళెం వేయాలని ఇక్కడ చెప్తుండు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొంచు నూటికి కళ్ళం పెట్టుకోరు తన హృదయంను కూడా మోసపరుచుకుంటురు హృదయంను అన్నిటికరే మోసకరమైనది హృదయం అన్నిటికరే అంటే మోసకరమైనది సో ఇక్కడ మోసపరుచుకుంటురు హృదయంని భక్తి గలవాడనని అనుకొని నా ఎడల వాణి భక్తి విడదమే భక్తి గలవాడమని ఈ రోజు మనము అనుకుంటున్నాం కానీ మనము భక్తి గలవారమని కాదు సో భక్తి కూడా విడదమే దేవుని అందు ఉన్నట్టే ఉండి మనము సాతాన్ వైపు తిరుగుతున్నాం సో మనం ఏంటంటే అటువైపు ఇటువైపు ఉండకుండా దేవుని వెలుగులో మనము జీవించాలి దేవుని యొక్క చీకట్లో మనము జీవించడానికి వీళ్ళేదు దేవుణ్ణిలో వెలుగులో వచ్చినట్టే వచ్చి మన చీకట్లో వెళ్తున్నారు చాలా మంది సో అలా కాకుండా చాలా మంది ఇట్లా ఉంటురు సో మోసపరచుకోవద్దు మన హృదయంని మనము మోసపరచుకోవద్దు హృదయం అన్నిటికంటే మోసకరమైనది హృదయము అది ప్రతి ఒక్క దాన్ని తాల్తుంది అనమాట సో హృదయము ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయంని సాటిస్ఫై చేస్తే ప్రతి ఒక్కటి సాటిస్ఫై అవుతుంది మన హృదయంలో మనం ఏదైతే మాట్లాడతామో ప్రతి ఒక్క వాక్యము హృదయం నుంచి మైండ్కి వెళ్ళి మైండ్ నుంచి నోట్కి వస్తుంది అట్లా కనెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి సో మనం హృదయంనే కంట్రోల్ పెట్టుకుంటే దేవుని అందు నిలిచి ఉంటే మనం మాట్లాడే మాటలన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో మనము దేవుని అందు కలిగి మనము మాట్లాడతాం సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కనెక్షన్స్ ఉన్నాయి హృదయంకి మైండ్కి నోటికి సో ఇక్కడ ఏంటంటే నోటికి కళ్ళం వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి నోటికి కళ్ళం వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హృదయంకి కళ్ళం వేయాలి హృదయం అనే హృదయంను మోసకరం కాకుండా మనము చూసుకోవాలి మోసకరం కాకుండా చూసుకొని హృదయంతో ఏ మాట్లాడుతున్నామో అదే మాట్లాడాలి మరి మతి మాట్లాడితే ఇక్కడ మనం మనమే నివారమై ఉంటాం ఇక్కడ చెప్తుడు మనకి ఇంకా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రంగా నిష్కలంకంగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధ్వరాలను వారి ఇబ్బందులో పరామర్శించుటకు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకున్న ఇక్కడ ఏమంటుండంటే దిక్కులేని పిల్లలకు విధ్వరాలకు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము పరామర్శించాలి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి హెల్ప్ చేయాలి హెల్ప్ చేస్తే మన హృదయం ఎంతో సంతోషపడుతుంది దేవుని అందు పవిత్రం అవుతుంది అనమాట చేస్తే మనము క్రియరూపకంగా కూడా మనము కొన్ని పనులు చేయాలి క్రియరూపకంగా లేకపోతే ఇట్టి భక్తి ఒక్కటే ఉంటే అది విడదమే సో క్రియలు కూడా చూపెట్టాలి ప్లస్ మనం విశ్వాసంతో ముందుకు సాగాలి మన హృదయం ను ఎవ్రీ టైం మనము పరీక్షించుకోవాలి హృదయం ఎట్లా పోతుంది హృదయం ఏమేమి ఉన్నాయి హృదయంలో ఇంకేమేమి ఉన్నాయి ఇంకేమేమి చేస్తున్నారు హృదయం అనే తలుపు దేవుడు కొట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనము హృదయంలో దేవుడిని నివసిస్తున్నా లేకుంటే సగము నివసిస్తున్నా సో హృదయం అనేది ఎక్కడ పోతుంది మన హృదయం ఎక్కడెక్కడ వెళ్తుంది హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుని చూసేదారు హృదయం శుద్ధిగా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హెవ్ టు చెక్ అవర్ హార్ట్ ప్యూర్లీ ఇన్ హార్ట్ ప్యూర్ ఇన్ హార్ట్ అనమాట సో మనం హృదయం అనేది ప్యూర్ గా ఉందా ప్యూర్ అంటే పవిత్రంగా ఉన్నదా హృదయం శుద్ధిగా ఉన్నదా హృదయం ఒక ఒక ఇల్లు అడగాలంటే ప్రతి ఒక్క దాన్ని వాటర్ వేసి కడతాం సో హృదయం కడగాలంటే ఏం చేయాలి దేవుని యొక్క రక్తం చేత మనము కడగబడినం దేవుడు మన కొరకు చనిపోయిండు ఆయన చనిపోయిండు కూడా చనిపోయి తిరిగి లేచిండు పునరుత్డై లేచిండు సో ఆయన రక్తం చేత మనము కడగబడాలి ఆయన రక్తం చేత ఆల్రెడీ కడగబడ్డాము సో ఆయన రాకడ అనంతరం మనము ప్రతి ఒక్క రక్తంను ఆయన గొర్రపిల్ల రక్తం మన చేతిలో ఉండాలి మన హృదయంలో ఉండాలి ప్రతి ఒక్క దాన్ని సో దాన్ని చెంత మనము ముందుకు సాగాలనమాట సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటుంటే ఇంకొకటి వచనం చూస్తే రోమా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం ఏలే అనగా శరీర సారమైన మనసు దేవుని విరోధయ ఉన్నది శరీర సారంగా మనం ఉన్నామనుకో దేవునికి విరోధం అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు ఏ పాత్రము లోబడలేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు దేవుని ఆత్మ నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు క్రీస్తు ఉన్న ఎడలా మీ శరీర విష పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలుగుతున్నది సో మనం ఏంటంటే ఎట్లుండాలి ఇక్కడ శరీర విషయం కాకుండా ఆత్మ విషయమై మనము ఉండాలి ఏలి శరీర సానురై మనసు దేవునికి విరోధమై ఉన్నది మనసు దేవునికి అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు ఏం మాత్రము లోబడలేదు మన శరీర సారంగా ఉంటే మన యొక్క ధర్మశాస్త్రం ఏంది ఏదైనా కూడా మనకు లోబడదు నీ యొక్క క్రియలు నీకే ఉంటాయి నీ యొక్క క్రియలు నువ్వే చేస్తుంటావు సో ప్రతి ఒక్క దుష్ట క్రియలు నువ్వు పడిపోయి అట్లా కొట్టుకొని పోతుటవు సో కానీ ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం నువ్వు చదివి దాని అందు లోబడి శరీరానుసారంగా జీవించక ఆత్మానుసారంగా జీవిస్తే అప్పుడు నువ్వు నీ యొక్క హృదయం మీ అందు లోబరుచుకొని హృదయ శుద్ధి గలవారిగా ఉంటావు ఆయన ఆజ్ఞలను గాయకొని మనం ముందుకు సాగుతుంటే మనము ప్రతి ఒక్క విషయంలో మనము దేవుణంలో ఉన్నట్టుంటది దేవుని ఆత్మ నివసించి ఉండేటలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు ఇక్కడ చెప్తుండవు కటకండిగా రోమ పత్రికలో ఎవడైనా క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం ఆయన వారు కాము క్రీస్తు మీలో నున్నాడని ఏడల మనలో క్రీస్తు ఉన్నాడని మనం ఎట్లా రుజువు పరుస్తాం మీ శరీర పాపం విషయం మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నది మనం పాప విషయమై మృతం కావాలి ఏదైతే పాపం ఎక్కడ ఉందో అక్కడ మృతంగా ఉండాలి శరీర ఏ ఆత్మ విషయం నీతి విషయమై జీవం కలిగి ఉండాలి ఆయన ఎందు నీతి విషయమై ఆయన ఆత్మ చేత మనము నడిపింపబడాలి ముత్రం నుండి ఏసుని లేపిన వాణి ఆత్మ మీలో నివసించిన డల మూత్రం నుండి ఏసును లేపిరు ఆయన పునరుత్థానుడు లేచినందుకు మన ఆయన యొక్క ఆత్మ మనలో ఉండాలి మీ శరీరులు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను కాబట్టి సహోదరులార శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరంకు రుణస్తులం కాము ఎప్పుడే కానీ శరీరానుసారంగా మనము ప్రవర్తించొద్దు దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపింపబడాలి మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావలసిన వార ఇందురని ఆత్మచేత శరీర క్రియలు చంపబ చంపినడలా ఎవ్రీ టైం మనము ఆత్మ చేత మనము నడిపింపబడాలి హృదయానుసారంగా నడిపింపబడాలి హృదయం దేవుని తట్టు ఉంటే హృదయంలో దేవుడు ఉంటే క్రీస్తు ఉంటే మనము హృదయ ఎవ్రీ టైము క్రీస్తుని పోలి మనము నడుచుకుంటాం సో హృదయంలో దేవుడు లేడనుకో ప్రతి ఒక్క శాతాన్ని దాని విధంగా అది ఎట్టు చెప్తే మనము వెళ్తుంటాం ఇంకా పాపం చేసుకుంటూ పాపం జీవితంలో జీవిస్తాం మనము ఏంటంటే మనం మనం బాప్తిశం తీసుకొని కూడా పాపంతో తిరుగుతున్నాం అంటే అది దేవునికి విరుద్ధమైంది దేవుడు మన కొరకు చనిపోయిండు సిల్వలో మరణించిండు కానీ మరణించినాక కూడా నువ్వు పాపంలో ఉన్నవంటి అది ఈరోజు నీకే లాసు సో ప్రతి ఒక్క దానికి మనకే లాసు సాతాన్గా పట్టుకుంటుండు మనని పట్టుకొని వాని తట్టు తిప్పుకుంటుడు కానీ ఏంటంటే మనం బాప్తిష్టం తీసుకొని కూడా ప్రతి పాపమునకు విరుద్ధంగా మనం చేస్తున్నాం సో పాపంలో జీవిస్తున్నాం అంటే మనం ఈరోజు ఆయన తట్టు లేని వారమే అనమాట సో పాపం పాపము పాపం పరిపక్వమై మరణం కరణం అది ఏంటంటే ఆగ్నే అతిక్రమమే పాపము ఆజ్ఞను ఏదైనా అతిక్రమిస్తున్నానుకో అనేక కట్టడలను ఆయన ఆజ్ఞలను మనము జవదాటకుండా పాటిస్తే ఓకే పాటించకుంటే ఆయన ఆగ్నే కట్టడలను పాటించలేదనుకో గుతమై ఉంటాం ఆడ మనము శరీరానుసారంగా మనము జీవించద్దు ఆత్మ మనము జీవించాలి ఇక్కడ ఇంకా ఇంకేం చెప్తుండండి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి ఎబ్రిలకు రాష్ట్ర పత్రిక పదమూడు తొమ్మిది ఎబ్రి థర్టీన్ నైన్ ఆల్రెడీ మనకు తెలిసింది నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడి ఎవ్రీ నాలుగు పన్నెండు నాలుగు అధ్యాయం పన్నెండో వచనం ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలం గలదై ఎటువంటి కంటేనే వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్లను మూలిగేలను విభజించి మట్టుకు దురుచు యొక్క తలాంపులను ఆలోచనను శోధించున్నది ఇక్కడ ఏమంటున్న దేవుని యొక్క సజీవ వాక్యము దేవుని యొక్క సజీవ వాక్యము బలమైనది ఖడ్గం లెక్క వాడిగా కీళ్ళను మూలిగా విభజించినట్టుగా అద్భుతం సో మనం ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యం చదితే సజీవంగా ఉంటుంది దేవుని వాక్యం చదివి రెండు నుంచులు ఖడ్గం లెక్క మనకు అది ప్రతి ఒక్క మూలికలను విభజించు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంటుంది ప్రతి ఒక్క వాక్యం దర్శించి చదివితే మనం ఏంటంటే ప్రతి ఒక్క శుద్ధి చేసుకుంటాం శుద్ధి చేసుకోవాలంటే ప్రతి ఒక్క వాక్యంలో కీర్తనలతో పాటలతో మనము విధమైన దృష్టక్రియను వదిలేసి దేవుడితో తిరిగితే మనము మనము అనమాట సో ఇక్కడ దాని యొక్క వాక్యం సజీవాల వాక్యం రెండు అంచెల గలం కదా మూలియలను కడ్కం వాడిగా ఉండి ఎటువంటి కడ్గం అంటే రెండు అంచెలు గల అటు ఇటు కోసింది అనమాట కోసినప్పుడు హృద్ధ యొక్క తలంపులు శోధిస్తున్నది మనము మరియు మనము ఆయన దృష్టికి కనబడిన స్పష్టత ఏది లేదు ఆయన దృష్టికి ప్రతి కనిపిస్తుంది మనం ఎవర లెక్క ఎప్ప చెప్పవలసి ఉండదో ఆ దేవునికి కన్నుల సమస్తము మరుగులేక తీటగా ఉన్నాయి అనమాట మనం ఎవరికి లెక్క అప్ప చెప్పాలో దేవుడు చూస్తుండు హృదయము హృదయానుసారంగా మనం నడుచుకోవాలంటే ప్రతి ఒక్క వాక్యం మనం చదువుతుంటే ఆ వాక్యం వెళ్ళి మన హృదయాలని ప్రతి ఒక్క మూలిగలను అది మనకి కోస్తుంటది సో అది కోస్తున్నప్పుడు లోపల వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి దేవునికి సమర్పించబడే వారంగా మనము ఈరోజు నివసిస్తున్నాం అనమాట సో మనం నివసించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి హృదయంలో శుద్ధి పరుచుకోవాలి శుద్ధిని పరుచుకున్నప్పుడే కదా దేవుడు ఆ హృదయంలోకి వచ్చి నిలబడి హృదయంలో మనకి ఉంటాడు సో ఇక్కడ ఏంటంటే ఒకటి చూస్తే ప్రకటన మూడు చూస్తే అక్కడ చూస్తే ఇదిగో నేను తలుపు యుద్ధ నిలిచిండి తట్టుచున్నాను దేవుడు మన తలుపు యుద్ధ హృదయం అనే యుద్ధ నిలిచిండి తట్టుచుండు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా భోజనం చేసేదము సో ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్తుండు నువ్వు బిడ్డ నువ్వు నా హృదయం యొక్క తలుపు తీస్తున్నవా లేదా నా సో నేను తలుపు యుద్ధ నిలిచిండి తట్టచుండు దేవుడు మన హృదయం తల్పు తలుపు సో నువ్వు ప్రతి ఒక్క విధమైన దుష్టక్రియలతో ఐకక విచారాలతో నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ను మునిగిపోయినవనుకో దేవుని తలుపు కొట్టడము కొడుతుంటే మనకి వినిపియేది అప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నిమగ్నం అయిపోతావు సో నువ్వు నిమగ్నమైపోవద్దు అంటే నువ్వు ఏం చేయాలి దేవుని యొక్క బైబుల్ చదవాలి సజీవమైన బైబుల్ చదివి ఆయన ధర్మశాస్త్రం చదివి ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన అప్పుడు దలుపు మనము తీస్తాం అన్నట్టు తీసి ఆయనతో భోజనము మనము చేస్తాము ఆయనతో భోజనం చేసినప్పుడు దేవుడు మనలో మన హృదయంలో నివసిస్తాడు హృదయంలో నివసించినప్పుడు మనం ఆయనను ఎరుగుదాము మనం ఆయనను ఎరుగుదాము మనము ఆయనను ఎరిగినప్పుడు ఏం చేస్తాడు మనము ప్రతి ఒక్క దాంట్లో మనకు చూస్తాడు అనమాట ఇక్కడ చూస్తే ఇంకొక వచ్చనం చూస్తే యోహాన్ స్వార్థ పదిహేను ఆల్రెడీ మనకు అన్ని వాక్యాలు తెలుసు మనకి వ్యవహాన్ స్వార్థ పదిహేను అధ్యాయము నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్పింది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర ఆర వచనం చూస్తే ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేబడి ఎండిపోను హాలెలుయా ఇక్కడ ఏం చెప్తుండడు ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల అంటే మనము ఆయన తట్టు తిరిగితే ఐదవ వచనం చూసుకుంటే ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు అంటుండు ఎవడైన నాయందు నిలిచిండునో నేను ఎవడి ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అలల్వియా ఇక్కడ ఏంటంటే దేవుడు మన ఎందు మన యందు నివసించి ఉంటే మన హృదయంలో ఉంటే మనము బహుగా ఫలిస్తాము దేవుడు మన ఎందు నిలిచి ఉండకపోతే నువ్వు దేవుని యొక్క తీగ ఎందు నిలిచి ఉండకపోతే నువ్వేంది బయట కట్ చేసి బయట ఆరవేయబడతావు అగ్నిలో పార్వే భర్తం అనమాట ఇక్కడ సారాంశం సో ఇక్కడ ఏంటంటే దేవుని తట్టు తిరగాల మనము దేవుని యొక్క బిడ్డల మనము ఎవ్రీ టైం దేవుని గురించి ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాము ఇట్లా చేస్తే ఎట్లయితుంది సో దేవుని అందు ఎలా ఉండాలి మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి ప్రతి ఒక్క దుష్టక్రియలు సాతాను గారు ఎవరిని మ్రింగుతున్నా అని ఎప్పుడు చూస్తుంటాడు సో మనం ఎవరిని మ్రింగుతున్నా అన్నప్పుడు మనం ఈజీగా వానికి దొరకదు సో దేవుని యొక్క ప్రార్థన రూపకంగా దేవుని యొక్క శక్తి మన ఉంటే ఎవరు కూడా ఈవెన్ టచ్ కూడా చేయరు ఎవరు మన సో దేవుని యొక్క తలంపులతో మనము ముందుకు సాగుతుంటే ఏ శ్రక్తమే చేయమని మనం ముందుకు వెళ్తుంటే ఎవరు ఏ అధికారి అయినా ఎవరిని ఉండని వాళ్ళ మాట రాదు మన మీద కోపం పడరు ఎవరు మనకి ఉల్టా చెప్పారు ఎవరు మనకి ఎగనేష్టిగా చెప్పరు సో ఇక్కడ ఏంటంటే దేవుని తోటి తిరిగి హృదయం శుద్ధి పరుచుకుంటే దేవుడు మన ఎందు నివసిస్తాడు నివసించి ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడానికి గైకొని మనము ముందుకు సాగాలి సో మనం ఏంటంటే ఆయన యొక్క తీగలం మనము ఎవరి టైం ఆయనకు అల్లుకొని ఉండాలి వేసు ప్రభుకి అల్లుకొని మనం జీవిస్తే ఆయన ఎందు నివసిస్తే ఆయన మనల్ని ఫలింపజేస్తాడు సో ఎవరి టైం మనము ఆయనకు అల్లుకొని జీవించాలి సో ఏంటంటే మనము కట్ చేసే మనము ఉండొద్దు ప్రతి ఒక్క దాన్ని విషయమై మనము అగ్నిలో పారవేయబడడానికి వీల్లేదు సో మనము దేవుని చెట్టు తిరిగితే మన హృదయం ఒకటి మనము నిష్కలంగా హృదయ శుద్ధి పరచబడి లెక్క మనం సో హృదయ శుద్ధి గలవారి ధాన్యులు వారు దేవుని చూసేదారు హృదయం ఎవ్రీ టైం శుద్ధి చేసుకోవాలి ఎటువంటి మచ్చ మరక ఏది లేకుండా శుద్ధి చేసుకొని ఎవ్రీ టైం దేవుని యొక్క తలుపు కొట్టినప్పుడు దేవునికి ఎవ్రీ టైం మనము తల్పు తీసే విధంగా ఉండాలి దేవుని యొక్క హృదయంలో దేవుడే నివసించాలి కానీ ఇంకొక ఎవరు నివసించొద్దు సో మనం ఈ రోజు దేవుని తట్టు తిరగాలి దేవుని అందు నివసించామని మనము ఆలోచిస్తున్నాం ఈ దేవుడు ఇచ్చిన యొక్క వాక్యం ను దేవుడు దీవించం కాక థ్యాంక్ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ లీజన్ టు మీ థ్యాంక్ వెరీ మచ్ స్తోత్ర ప్రభావం మా ప్రభావ నీకు వందనా స్తోత్రాలు దేవాయసీమ అప్రవా నీకు ఆ దేవాయస్మ వాక్యం ఇచ్చిందాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ మేఘ హృదయంలో ఎటువంటి తలంపులు లేకుండా సాయం చేయండి మా ప్రభా ఐకిక విషయాలలో ఎంతో బాధతో కొట్టుకుపోయే విషయాలు దేవాయసిమ్రభ ప్రతి ఒక్కటి తీసివేయండి మాప్రభ క్రీస్తుని అంగీకరించాం మా ఈ రోజు దేవాయస్మరభాక క్రీస్తే మా దాంట్లో ఉండటం సాయం చేయండి ఏసు ప్రభు టుండి ఉండి దేవాయస్మ అప్పుడు మేము నీకు అల్లుకొని ప్రతి ఒక్క దాంట్లో మేము ఫలించే విధంగా దయచేయండి మా ఎంతో ఎన్నో ఫలి ఫలి ఫలింపని ఉన్నారు మా ఎంతో మంది దేవాయస్మరు తటు తిరగని బిడ్డలు ఉన్నారు మా ప్రతి ఒక్కరిని దేవాయస్మరణ్ణి తటు తిరిగే బిడ్డలుగా చేయటకు సాయం చేయండి మా అప్పుడు దేవాన్ని హస్సం పెట్టాడు సేవలు ఇంకా బలంగా వాడబడాలా మా ప్రభావ నీకు వాక్యంలో ప్రతి ఒక్క దానితో ఉదక స్థానంతో దేవా ముందుకు సాగలను సాయం చేయండి అప్పుడు భా ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ్రయించాడు మాప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాయసింహాప్రభ ఇది మొదలుకొని రాకడా అనంతరం దేవాయసింహాప్రభ నిన్ను అల్లుకొని జీవించే బిడులుగా ఉంటా శాయం చేయండి మహాప్రభ ఎటువంటి సాతన్గాడు ఎంత దేవాం చేసిన దేవాయసింహాప్రభ నిన్ను విడవాక నిన్ను ఎడబాయక దేవాయస్మర నీ తట్టు తిరిగి దేవాయసింహాప్రభ ప్రతి ఒక్క విజయం ను మేము సొంతం చేసుకున్నా శాయం చేయండి మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాసే మా ప్రభా ప్రతి ఒక్క చిరు శక్తుని క్రీస్తు నమ్మను గదిలించండి మా ప్రభా ఎటువంటి హృదయ ఆలోచనలను తీసివేయండి మా ప్రభావ దేవ ఎటువంటి దేవా స్వస్థత లేకుండా తీసివేయండి మా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దాయిచ్చండి మా ప్రభావ వరం దాయించండి మా ఇంకా సేవలు ముందుకు సాగాలం మా ప్రతి ఒక్కరి ఫ్యామిలీని దేవా ముట్టాడు మా ప్రభావ అభిషేకించాడు ఈ రోజు దేవాయసే మా ప్రభావ నీ తట్టు దేవాయేస ఎంతో పవర్ ఉంది మా ప్రభావ నీకు పవర్ తీసుకోవాలి మా ఆల్రెడీ మాకు ఇచ్చేశారు మా అవ్వ కానీ దేవాయశ్రీ అప్పుడు మేము యూజ్ చేసుకుంటలే మా పురువ యూజ్ చేసుకుంటే సాయం చేయండి మా ప్రశుద్ధాత్మ శక్తి నింపండి మా ప్రభులని గైడెన్స్ ని ప్రతి ఒక్క మాతో పంపిస్తారని దేవాయశ్రీ ప్రతి ఒక్క విషయంలో నా జాబ్ లో ప్రతి దాంట్లో మీరే తోడయండి నడిపిస్తారని ప్రతి దాంట్లో మీరే సాయం చేస్తారని తులగా రాకపోతే నేను కూర్చున్నాం తండ్రి అమేన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రము గడిచిన కాలం అంతా నీ కృపలో కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు నీ కంటి పాప వలే కాచి కాపాడి దినంకుని ఒక నూతనమైన కృప శక్తి బలం మాకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ గణత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగములు కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభావ యన వాక్యం దారాన్ని స్వరంధారను మాతో మాట్లాడిన ప్రభా అవును ప్రభా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాళ్ళు దేవుణ్ణి చూచదరన్నో ప్రభా నాయన అవును ప్రభ హృదయ శుద్ధి ఉండాల ప్రభ అది నీ వాక్యమే హృదయాన్ని శుద్ధీకరిస్తుంది ప్రభా ఆ వాక్యమే మా హృదయాల్లో నాటబడితే ప్రభానాయన సమస్త కల్మోషం నుంచి దుష్టత్వం నుంచి ప్రభ మమ్మల్ని విడిపిస్తుంది ప్రభా నీ వాక్యమే మాకు మార్గము అన్ని చూపిస్తుంది ప్రభా వాక్యం దారాన్ని స్వరం మాట్లాడినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు ప్రభా నాయన నా తండ్రి ఈ యొక్క వాక్యం ప్రభా నాయన నేను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభ అలాగే ప్రభా వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరము కృప చూపించండి ఆ కలవరి స్థితిలో మీరు పొందిన గాయాల ధర స్వస్థపరచండి ప్రభా నాయన తండ్రి ఆయన ఎంతో మంది ప్రభా నాయన వ్యాక్సిన్ మీద నాయన ఎంతగానో నమ్మకం పెట్టి వెళ్తున్నారు ప్రభా తండ్రి ఎంతగానో బయట ఫోర్స్ చేస్తున్నారు ప్రభా కానీ ఈ ప్రభా సాధారణంగా మనుషులు కలిగే శోధనలు వస్తే మీరు జయిస్తారన్నారు ప్రభా కానీ అలాంటిది కూడా దాటి వచ్చినప్పుడు నాయన మీరే మార్గము త్రోవ చూపిస్తారన్నారు ప్రభా వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలా బయటపడాలని కాబట్టి ప్రభా మేము మీదనే నమ్మకం కనుపరుస్తున్నాము నీ మీదనే విశ్వాసం పెడుతున్నాం ప్రభ దేని విషయం మీద అనుమానం అయితే పెట్టట్లేదు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రతిదీ సమస్తము చేయగలిగే దేవుడు నువ్వు మా పక్షంగా ఉండగా ఇంకా మాకు విరోధి ఎవరు ఉండరు ప్రభ కాబట్టి వ్యాక్సిన్ అయినా కోవిడ్ అయినా ఏదైనా నాయన మేము భయపడడానికి వీల్లేదు నా తండ్రి మీరే మాకు సహాయకుడు మీరే మా పట్ల నమ్మదగిన దేవుడు కాబట్టి నీ మీదనే ఆధారపడుతూ నిన్నే ఆశ్రయిస్తూ ప్రభా ముందుకు సాగిపోయేలాగునా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ జరిగిన ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండిన ఆయన మీరు బలపరిచినందుకు మీ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి స్తోత్రం ప్రభ పరిశీదుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మైమసరీపెకు దేవా కృపా మైడానికి వందాలి సయ గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభ మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవులు ఎక్కువలో నిలబెట్టుకున్నావు ప్రభావ తివారాత్రులు మమ్మల్ని ఆర్చి కాపాడి మీకు నూతన దినం ప్రభా మీకు నూతనమైన కృపను అక్కడ గరించినావు తండ్రి నీకు వందాలిసయ్యా మీ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవులు పెట్టుకున్నారు నైనా దుష్టి నుంచి మమ్మల్ని కాపా క్షణం మమ్మల్ని కాపాడుతూ మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకునేందుకు నీకు వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు అయినా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావములు महातेजस् महेश्वर युग युग लो नीके ना ना ना में नीके कल का हाला ना प्रभ नाम सनि की मेम वा प्रभ भी वक्य द्वारा मेरे मतलब माड़न तंड नीक वांदे सैया ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా మా హృదయం పరిశుద్ధంగా మేము పెట్టుకోవాలా ప్రాభ అప్పుడే ప్రభావ మీరు మా హృదయంలో నివసిస్తారు ప్రాభ ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా ప్రభావ మీ బిడ్డలమైన మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో యథార్థంగా జీవించాలా మా చూపులు మా తలంపులు మా నోటి మాటల్లో ప్రతి దాంట్లో సమస్త ప్రవర్తనలో ప్రాభ నైనా మీకు లోబడి మీ అంగీకారంగా మేము జీవించాలా ప్రాభ మా సబుధిని స్వత తలంపులు ప్రభావ కొట్టి మీమని మా పూర్ణ హృదయంతో మీ మీద విశ్వాసం పెడుతున్నాం నైనా మేము వేసే అడుగులో ప్రభా మీరు మాకు సహాయకున్నారు ప్రభా తండ్రి నీకు వందాలు చెల్లిస్తున్నాం నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం అయినా భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభా దుష్టుడు ప్రభావ భయంకరంగా కూడా పనిచేస్తా విజృంభించి పనిచేస్తాడు కాబట్టి ప్రభాన తను మీరు మాకు ముందుగా చెప్తున్నారు తండ్రి ఈసా ఎంతో నశించిపోతున్నారు నైనా గొప్ప దేవ వాళ్ళందరూ ప్రభా సత్యంలోకి మేము తీసుకొని రావాలా ప్రభా నైనా ఒక ఆత్మ కూడా నశించిపో ప్రతి వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపచ్చండి నా దేవా నా ప్రభా నా తండ్రి వ్యాక్సిన్ బాధితులు కూడా మీరు స్వస్థపచ్చమని ఓ ప్రభావం ఎంతో ఇన్ఫెక్ట్ అయిపోయినారు ప్రాభాయ్ ఇష్ట ప్రభావం మీరే తాకండి మీకు కనికరించి పిలిచించండి స్వస్థత గురించి సంపూర్ణంగా మీద విశ్వాసం పెట్టి ముందుకు పోయి పెట్ట తయారు చేయమని గొప్ప దేవా తండ్రి నీకు వందాలే స మీరు అక్కడ తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపచ్చాలా ప్రాభా నైనా లోపల ఒక మంది బయట ఒక మంది ఉంది అని ఆ రెండు మందులు కలవాలని అన్నారు ప్రాభ అనిలకు మేము సువార్థ చెప్పాలా ఓ ప్రభావ క్రైస్తవులు కూడా సువార్థ చెప్పాలా ప్రాభ రెండు భారాలు మీరు కనుగించడానైనా ఆ రీతి అయినా సమస్త జన్మని శిష్యులుగా చేయమన్నారు ప్రాభ ఈ మూడు మేము చేయాలా ప్రాభ ఈ లోకంలోనైనా ఎందుకంటే మీరు తిరిగి రానయ్యున్నారు ప్రాభ మీరు మాకు ఇచ్చిన తలాంతులు మీ మహిమార్థమే మేము వాడుకోవాలా ప్రతి చోటనైనా అనేకున్న శిష్యులుగా తయారు చేయాలా ప్రోత్సహించాలా తరబు దీవాలా ప్రాభ సేవ చేసుకుంటే మేము ముందు పోతూనే ఉండాలా ప్రాభ ఒక దశ ఒక దశకు అలాంటి అభిషేకం అలాంటి తలంపు జ్ఞానం మాకు అనుగ్రహించి అడుగడుగున ప్రభావ నేను ఇస్త ప్రభావ మీరు మాకు సహక సహకారే ఉంటానున్నారు ప్రభా కాబట్టి ప్రతి దశలో మీరు మాకు సహకారే ఉన్నారు ప్రభావ మేము ఒంటరిం కావు ప్రభా మీరు మా హృదయంలో ఉన్నారు అందుకు మేము పరిశుద్ధంగా ఉండాలి మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి ప్రభావ తండ్రి ఈసయ్య ప్రతి క్షణం మేము పరిశుద్ధంగా జీవించాలా మాలో ఇంకేమైనా ఉంటే అది చూపించండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభా మీ కనికిరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా యథార్థతో పరిశుద్ధతో మేము జీవించాలా ప్రభావ హృదయంతో ఓ ప్రభావ పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రాభ ప్రతి దశలో తండ్రి అలాంటి బిడలుగా మమ్మల్ని తయారుజమన్ ప్రాదిష్టమైన మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి రాని బిడ్డ ప్రభావ ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాల్లో కూడా బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి వాళ్ళ హృదయవాల్సి మీరు తీర్చండి వాళ్ళు చేసే పరిచయ మీ తోడు నేను స్థలాల్లో వాటి అన్నింటిలో ఘనవజం అనుగ్రహించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ మీ నామాన్ని మైమి తెచ్చుకోవడం ప్రాదిష్టమైన గొప్పదేవ ఇద్దవంతా మీరు మాకు సహాయకులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోండి వాకిందరు మాతో మాట్లాడేందుకే నీకు వాందనాలు చెల్లిస్తున్నాం కృతజ్ఞతలు తీసుకుంటున్నాం ప్రతి దశలో మేము ఎక్కడ జీవించాలని అటు మీరు మమ్మల్ని తరబి తీస్తున్నాం నడిపిస్తా విధాన్ని బట్టి నీకు వందనాల ప్రభు నీకే స్థుతులు సోతలు అర్పించుకున్న సమస్త గణిత మహిమ ప్రభావాలను నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిషత్ అన్నామో మనం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధ్యతలకి కేబీపీఎం గ్రూప్ లోని బ్రదర్స్ ఇస్తే కల కుటుంబాలకు అందరికీ సకల సంఘములందరికీ సదాకాలం తోడైను గాక ఆ మెయిన్ ఆమె ప్రజల పెద్ద పెద్ద